ఇనప గొడ్డలి ఎనుపు ఎనుపు గొడ్డు ఇత్తడి ఇత్తడి తపేల చిత్తడి చిత్తడి నేల ఉక్కు ఉక్కు కడ్డి ఊరి రెడ్డి రాగి రాగి రేకు రావి రావి ఆకు కంచు గంట గంజు గంజు గుంట వెండి వెండి కంచం వేడిపారు కొంచెం బంగారు నగలు భాగ్యశాలి వగలు